ీనా పవమశ్ నమస్తమ జ్యేష్రాజు బ్రహ్మణా శ్రీమహాకనాధితే నమ శంకరాచార్యమ్యమాన్ స్మార్యపరు పరంపరాయ నమస్కృత్య నరోం సరస్వతీసోయత్ అేమ్యో అే శోష్యవ నిగతస్ఖాణు సనాతన మనిషి అంటే దేహమా లేక దేహంలో ప్రకటమవుతూ ఉండే చైతన్యమా జడమైన దేహమా లేక చేతన ఆత్మయా అటవరి మంది గట ఆత్మ ఇది ప్రశ్న दी सामे दे। मन अनगा जलम देहमे वाला अला अयो महर्षि आये आधा बोधन देहम मनुष्टे देहमे देहमु कटे भिन्न इंका मन एमी ले देहमे सर्वमु देहात्म ఇది భారతదేశంలోనే పుట్టింది దీనికోసం అమెరికా దగ్గర వెళ్ళక్కర్లా ఇక్కడే ఎక్కడి నుంచే అక్కడికి వెళ్ళింది దేహం ప్రాణముపీంద్రియాన్ని చెప్పి చరాం బుద్ధించి శూన్యం విధుహో అని ఆత్మస్వరూపాన్ని గురించి ఎవరి వాళ్ళ దేహమే ఆత్మ తర్వాత చెప్పింది అందరి అనుభవానికి సోటములుగా కూడా ఉంటుంది దేహమే ఆత్మనే అందరూ కాలక్షేపం చేసుకున్నట్లు తప్పిస్తే దేర్ ఇస్ దే అదర్ దాన్ దాట్ కనుక ఆ రకంగా మన అనుభవంలో ఉంది ఏదో అనుభవానికి వస్తుందో అదే సత్యం ఇంక ఇంతకంటే వేరే ఉంటుంది సత్యం అనేది అదే చర్వాకు యొక్క సిద్ధాంతం అయితే మరి దేహంలో చైతన్యం ప్రకటమవుతోంది కదా చైతన్యానుభవం కూడా ఉందిగా జడానుభవం ఒక్కటే దాంట్గా మరి ఇది నుంచి వచ్చింది అంటే జడము నుండే చైతన్యం పుట్టింది అని అంటారు చర్వాకు నుంచి చైతన్యం దీనికి ఇది ఒక ఎక్స్ట్రీం ఇది ఇంకా అదర్ ఎక్స్ట్రీమ్ వేదాంతులు ఒక ఎక్స్ట్రీమ్ లో చేరవాతులు ఉంటే ఎక్స్ట్రీమ్ లో ఉంటారు వీళ్ళు మనిషి అంటే చేతన ఆత్మీయ మనిషి మరి అయితే చేతన ఆత్మీయ మనిషి అయితే దేహం ఎక్కడి నుంచి వచ్చింది జడం ఎక్కడి నుంచి వచ్చిందంటే చేతనం నుంచి జడ ఆవిర్భవించింది అని వీళ్ళు చెప్తారు ఇది వీళ్ళకి వాళ్ళకి తేడా సో ఇక్కడ ఏంటంటే నీవు జన కాదు అలా ఉంది నీకు అనుభవం అలా ఉన్నమాట వాస్తవమే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 బాగా దగ్గర వాళ్ళు కొంచెం దగ్గర వాళ్ళు బాగా దూరం వాళ్ళు ఎకనామిక్ స్టేటస్ సోషల్ స్టేటస్ నేమ్ ఫేమ్ ఇదంతా కూడా దేహాభిమానం నుంచే వస్తాయి దేహమే నేను కాకపోతే వాట్ ఈస్ ఇట్ అన్నది ఊహకు కూడా అందని అంతటి గంభీరమైన విషయం అది కాబట్టి ఈ దేహాభిమానం ఏదైతే గలదో ఇది బాగా మనకి బాగా దృఢంగా మన హృదయాల్లో నాటుకుని ఉంది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 మరి రక్షక భటులనే పెట్టుకుని మూవ్ అవుతూ ఉంటారు ఎక్కువెళ్ళినా వాళ్ళ రకాల రక్షక భటులు ఉంటారు ఎంత విద్యూరమైన పరిస్థితి వచ్చి అంటే దేహాభిమానం అది సోషల్గా పొలిటికల్గా దట్ మే బి కరెక్ట్ బట్ ఫ్రమ్ మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ వేదాంత ఇట్ ఈస్ ది హైట్ ఆఫ్ ఇగ్నరెన్స్ కదా మరి ఎందుకంటే దేహమే నేననే అభిమానం ఉండబట్టే ఆ రకమైన భయానికి అవకాశం వచ్చింది సో అలాంటి భయంతో మొదలుపెట్టి అది చాలా ఎక్స్ట్రీమ్ అది ఇవన్నీ చిన్న చిన్న భయాలకు కూడా మూలంలో దేహాభిమానమే ఉంటుంది ఇప్పుడు సపోజ్ రైలు రిజర్వేషన్ చేసుకోలేదనుకోండి సరైన సీట్ దొరుకుతుందో దొరకదో అని కొంత చింత ఉంటుంది కొంత యాంగ్ ఉంటుంది రైలు వచ్చే ముందు కొంచెం యాంగ్షస్గా ఉంటారు ఆ ప్లాట్ఫామ్ నిమిషాలు మీరు వెయిట్ చేశారనుకోండి ఆ పది నిమిషాలు మీరు కంఫర్టబుల్ గా వెయిట్ చేస్తున్నారా అన్కంఫర్టబుల్ గా వెయిట్ చేస్తున్నారా ఇట్ కంఫర్టబుల్ గా వెయిట్ చేస్తున్నారంటే మీ జైబులో టికెట్ రిజర్వేషన్ ఉందని అర్థం అది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ బీహార్లో అయితే రిజర్వేషన్ ఉన్నారో అది వేరే సంగతి సో అన్కంఫర్టబుల్ గా వెయిట్ చేస్తున్నారు అంటే యూ హ్యావ్ ఏ జనరల్ టికెట్ అండ్ యూ డోంట్ నో వెదర్ యూ కెన్ గెట్ అత సో అంత సింపుల్ విషయానికి కూడా మూలంలో దేహాభిమానమే ఉంటుంది దీన్ని కండెమ్ చేయడం ఇక్కడ అలా వెయిట్ చేయడం తప్పు అన్కంఫర్ట్ గా ఉండడం తప్పు దాని నుంచి పైకి వచ్చేసేయాలి ఆల్ దట్ ఈస్ సెడ్ వే ఆర్ నాట్ సెయింగ్ ఆల్ దట్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 దాని ద్వారా వచ్చే భయాన్ని పోగొట్టటానికి ఈ వాక్యాలు మహామంత్రా లాంటి వాక్యాలు అచ్చేద్యోయం అదాహ్యోయం సింహగర్జం లాంటి వాక్యాలు శ్రీకృష్ణుని వాక్యాలు ఈ దేహ నీ స్వరూప అయం అంటే ఆత్మ అచ్చేద్య కోసివేయుటకు సాధ్యము కాది దేహాన్ని కోసేయగలుగుతావేమో నువ్వు కానీ ఆత్మను నువ్వేమీ చేయలేవు సుమా అని ఎవరితోటైనా చెప్పచ్చు అలా చెప్పిన వాళ్ళు ఉన్నారు సోక్రటీస్ తెల్లవారితే విషం ఇచ్చేసి ఆయన్ని సంహరించటానికి విషం ఇచ్చి సంహరించేవారు పూర్వం ఇప్పటికీ చేస్తారు లేదా ఇంజక్షన్ అని అమెరికాలో ఇంజక్షన్ ఇచ్చితే వాడు పోతాడు పూర్వం పూర్వం వాళ్ళు ఇంకా తెలియక ఇంజక్షన్ లో ఇచ్చితే నోట్లో పోస్తారు వాడి చేస్తే చదివిస్తారు ఆ మరణ శిక్ష విధించారు సోక్రటీస్ ఐ డోంట్ నో ది ఫుల్ స్టోరీ ఆఫ్ ఇట్ ఓ విస్ముచ్ ఐ నో రాత్రిపూట ఆయన విద్య ఆయన ఆత్మజ్ఞాని సోక్రటీస్ అంటే ఆయన శిష్యులు ఆయన దగ్గరికి వెళ్లి వాళ్ళు రాబరే ప్లాన్ ఒకటి చేశారు ఏమిటి అర్ధరాత్రి పన్నెండు గంటల వేళ ఆ ప్యాలస్ లో ఉన్నటువంటి ఒక వ్యక్తి యొక్క సహకారంతో ఆ జైలు సూపర్ అన్నింటి కొంత ధనాన్ని అది ఇచ్చి సంహౌ దే ఫర్ సోక్రటీస్ టు ఎస్కేప్ ఫ్రమ్ ది జైల్ రాత్రి పన్నెండు గంటలకి తెల్లవారితే మరణశిక్ష అమలు చేయకూడదు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 కాబట్టి ఈ వాక్యము ఏదో పొలిటిక్ స్టేట్మెంట్ అనుకోదు ఇది అనుభవానికి సంబంధించిన విషయం ఇది అనుభవం అనుభవైక వేద్యము ఈనాడు ఇప్పుడు మనం కూడా ఈ అనుభవాన్ని తెచ్చుకోవటానికి అవకాశం ఉంది అందుకోసమే గీత చదువుకో సో అోయం ఈ దేహము కోసివేయుటకు తగనిది అంటే కోసివేయబడేది కాదు దీని అమ్మడు కోసివేయలేరు అదాహ్యోయం ఈ ఆత్మ చైతన్యమును నిప్పులలో వేసి తగలబెట్టడం సంభవం కాదు అట్లేద్యహి జలగండం ఉందేమో జలగండం అంటే నీళ్ళలో పడి చచ్చిపోతానేమో భయం వాడికి ఆత్మాసం నీళ్ళలో పని చచ్చిపోతుందాక మునిగిపోవడం దాకా తడవను కూడా తడవదు చైతన్యము నీటికి తడి కూడా కాదు క్లేదము తడి తడి కూడా అవదు ఆత్మ చైతన్యం అశోష్య ఏదైనా తుఫాన్ లాంటిది వచ్చి గాలికి కొట్టుకుపోయి లేకపోతే డస్ట్ స్టాము ఏదో వచ్చి ప్రాణం అయిపోతుందేమో అంటే ఇది గాలి దీనిని సుప్రామో ఏమీ చేయలేదు నిత్య సర్వగత నిత్య అంటే టైం లెస్ స్పేస్ లెస్ సర్వగత రెండు కలిసి సో ఇట్ ఈ టైం లెస్ దెస్ ఇట్ ఈస్ స్పేస్ లెస్ దాల్ ఇట్ ఈస్ టైమ్లెస్ కాబట్టి దేశకాలముల యొక్క పరిధిలో పరిచ్ఛేదములకు అతీతమైనది స్థానము చేకమైన మార్పు కూడా దీంట్లో ఇప్పుడు కూడా మార్పులు దేంట్లో వస్తాయంటే పంచభూతాల్లో కూడా మార్పులు రావు పృథ్వీ అప్తేజు వాయు ఆకాశాల్లో కూడా మార్పులు రావు మార్పులు కేవలం నామరూపాల్లోనే వస్తాయి బొమ్మలకే మార్పులు బొమ్మలే మారతాయి తత్వాలు మారావు మారీది తత్వం కాదు తత్వం మారదు బంగారం మారదు ఆభరణాలే మారుతూ ఉంటాయి బొమ్మలు మారుతాయి మట్టి మారదు పృథి ఏ జలం మారదు ఏది మారదు కాబట్టి తత్వము మారదు నామరూపాలు మారుతాయి మారట వికారములను చెందుతూ ఉంటాయి మారేది సత్యం కాదు మారనిది ఏదో అదే సత్యము అది ఏ ఆత్మ అసలహా దాని ఏ వికారములు లేవు అయం సనాతన దీనికేదో డేట్ ఆఫ్ పెట్టి నేను ఫలానాపుడు పుట్టాను అనుకుంటా అనడం అజ్ఞానం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 ఇంకా ఒకసారి దేహాభిమానం పూర్తిగా తొలగిపోతే అటువంటి మహాత్మును కూర్చుని వివేకాన్ని అభ్యాసం చేయాల్సిన అవసరం ఉండదు కాబట్టి వివేకాభ్యాసం ఎంతవరకు అవసరమో అంతవరకు చేస్తాము మనం భాష్యం చూస్తున్నాము సో ఎస్మాత్ అన్యోన్య నాశేతూని భూతాన్ని ఏనమాత్మానం నాశయం నోత్సహన్ నిత్య నిత్య సర్వతత్వా స్థాణు सानुव स्थि अदिवादय आत्मा अतः सनातन अंदा सनातन चिंतन न कुत निष्पन्न अभिनव सनातन तनानेदा की तनु विस्तरे వ్యాపించి ఉండుట అర్థం సనా అనేది అవ్యయం సనా అనే అవ్యయానికి సదా అని సదా కూడా అవ్యయమే సదాకి ఎంత అర్థమో సనాకే అంతే అర్థం సో సనాతన అన్నా ఒకటే కానీ సదాతన మీకు వినపడదు తరచుగా సనాతన మాత్రమే వినపడుతూ దానికి శంకరుడు చిరంతన చిరకాలము వ్యాపించి ఉంది అంటే కాల ప్రవాహాన్ని కూడా వ్యాపించి ఉంటుంది అంటే కాలంలో పుట్టేది కాదు కాలంలో పుట్టిందనుకోండి ఆ పుట్టిన కాలానికి ముందు లేదుగా ఇంక వ్యాపించడం ఏది కాలంలో గిట్టితే ఆ గిట్టిన కాలానికి తర్వాత లేదు ఇంక వ్యాప్తే ఉన్నది కాబట్టి పుట్టుక లేనిది మరణము లేనిది గనక కాల కల్ప సృష్టి మొదలుకొని ప్రళయం వరకు అలా ఉంటుంది అని అభిప్రాయం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 మీరు మనస్సును వెనుకకులాగి దాన్ని స్వరూపంలో ప్రవేశపెట్టారనుకోండి ఆత్మనిష్టగా ఉన్నారనుకోండి యు గెట్ కనెక్టెడ్ యువర్ ఓన్ బీయింగ్ అనుకోండి అప్పుడు ఆ స్వయం ప్రకాశ సత్త ఆ సచ్య ఆత్మ ఏదైతే కలదో అది మీకు విసుగ్ అనిపించదు విసుగ్గా అనిపించదు అభినవంగానే ఉంటుంది ఇట్ ఈజ్ ఎవర్ ఎవర్ ఫ్రెష్ అండ్ దట్ ఫ్రెష్నెస్ దట్ జాయ్ ఇట్ ఇట్ నెవర్ స్టాప్స్ బింగ్ ఫ్రెష్ అండ్ జాయ్ ఫుల్ కాబట్టి అది అభినవహ కనుక ధ్యానంలో ఒక్క పిసరు రుచిని ఆ టెక్నిక్ ని పట్టుకుని ఒక పిసరు ఆస్వాదించగలిగితే ఎప్పటికీ అభినవంగానే ఉంటుంది తప్పిస్తే విసి కనిపించదు ఈనాటికి కూడా నేను గమనిస్తూ ఉంటాను మన మన అందరికీ అనుభవంలోకి వస్తుంది ఇప్పుడు మీరు రామాయణం ఉందనుకోండి ఎప్పుడు భారత ఉందనుకోండి విసి కనిపించదు ఎప్పుడు చెప్పినా మళ్ళీ కొత్తగానే ఫ్రెష్ గానే ఉంటుంది అటువంటి ఫ్రెష్నెస్ దేనికి దట్ ఈజ్ ది క్లాసికల్ థింగ్ అలా కాకుండా క్లాసికల్ క్లాసిటీ అంటే దాంట్లో నిత్య నూతనంగా భాషించేటువంటి ఒక గ్లోరీ ఒక మహిమ దాంట్లో ఉంది మీకు మహిమ సర్వత్రా కనపడదు కొన్ని ఉన్నాయనుకోండి ఒక్కసారి అయినప్పటికే మొహం రెండోసారి ఇంకా దానివరకు వెళ్ళబుద్ది కాదు ఆత్మస్వరూపము అభినవము నిత్య నూతనము ఇప్పుడు క్రితం శ్లోకానికి ఈ శ్లోకానికి చెప్పిన మాటే చెప్పింది అయినట్టుగా నయనం చెందంతి శస్త్రాణి అచ్చేద్యోయమన్న తేడా ఏ ఉంది నయనందావక అన్న అదాహ్యోయం తేడా ఏ అంటే తేడా ఉండొచ్చు ఉండకపోవచ్చు ఓపిసినంత తేడా ఉండొచ్చు ఒకప్పుడు తేడా లేకుండా కూడా చెప్పదగ్గ విషయం మంచిది కనుక చెప్పు ఉండొచ్చు భాష్యారులు ఏమంటారు శ్లోకా అంటే ప్రశ్న ప్రశ్నని లేవనెత్తడం మీరు ఇలాంటి ప్రశ్నని లేవనెత్తవద్దు ఏమిటి ప్రశ్న యషాం శ్లోకానా పౌనరుత్యం ఉన్నవి ఇరవై శ్లోకాలున్నాయి ఆత్మస్వరూపాన్ని గురించి చెప్పిన శ్లోకాలు ఇరవై ఉన్నాయి ఈ ఇరవై శ్లోకాలు ఇంకా అయిపోవచ్చింది దీని తర్వాత శ్లోకంతో డాకలు అనుకుంటా ఇరవై ఐదుతో ఆత్మస్వరూపాన్ని బోధించిన శ్లోకాలు ఇరవై ఐదు పదకొండు నుంచి ఇరవై ఐదు దాకా ఉన్నాయి ఇంకా తర్వాత ఏదో సమ కాంటెక్స్ సో కాబట్టి ఈ శ్లోకాల్లో కొంత పునరుక్తి కనపడుతుంది చెప్పిన విషయాన్నే మళ్ళీ చెప్పినట్టు లక్షణం కనపడుతుంది దాన్ని పౌనరుక్త్యం అంటే మళ్ళా మళ్ళా చెప్తూ ఉండటము ఈ లక్షణము ఈ శ్లోకాల్లో ఉంది ఇది తప్పు కదా అలా ఎందుకు చెప్పడం అని అలాగంటే సందేహాన్ని మీరు లేవనెత్తూ లేవనెత్తరాదు నా చోదనీయం ఎందువల్ల అంటే ఎత్ ఏకైన శ్లోకేన ఆత్మనో నిత్యవం అవిక్రియత్వం ఈ రిపేర్ వర్క్ ఎక్కడెక్కడే చేస్తున్నారాంద్రియతే వా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 ఇస్ ఇన్ ఆఫ్ టు సాల్వ్ ఆల్ అవర్ ఇమోషనల్ ప్రాబ్లమ్స్ అదొక్క పూర్త ఒక పిసర్ అంత వివేకాన్ని అభ్యాసం చేస్తే మనస్సు ఇక్కడ మనస్సులో వచ్చిన వికారము నా వికారం కాదు మహాత్ముడు అంటారు విక్షేపోవా సమాధివా మనస్సాద్కారిన విక్షేపం అంటే అలజడి ఆందోళన సమాధి అంటే ఏకాగ్రత అయ్యా అలజడైనా మనస్సుకే ఏకాగ్రత అయినా ఎందుకంటే మనస్సు వికారములు కలది గలుక ఇప్పుడు నగ బాగుందన్నా బాగులేదైనా బాగుండడం అన్నా నగకే బాగులేకపోవడం అన్నా నగకే బంగారానికి బాగుండడం లేదు బాగు లేకపోవడం లేదు ఇటు రైజెస్ అబౌ దిస్ కైండ్ ఆఫ్ ఎ డిస్టింక్షన్ కాబట్టి వికారము మీరు అనుకోండి సమాధి అని మీరు అనుకోండి అది మనస్సుకే కానీ నాకేమీ లేదు అని అంటాడే నేను సాక్షిస్వరూపణి నాకేమిటి వికారం లేదు సమాధి లేదు సో ఆ విధంగా మనస్సు అవికారి ఈ విషయం కూడా ఆ పూర్వ శ్లోకంలోనే చెప్పారు ఇక్కడ కొత్తగా చెప్తుంది ఏమీ కాదు కానీ అదే మళ్ళీ ఇంకొక విధంగా చెప్తున్నారు ఆత్మవిషయం కిదుచ్యే తస్మాత్ శ్లోకాత్ నాతి పునరుక్తంత సో త శ్లోకంలో ఆ గడిచిపోయిన శ్లోకంలో పెద్ద శ్లోకం నిజాయతే నిజతే వా కదాచిత్ అది అందులో కఠోపనిషత్తు శ్లోకానికి అది అనువాదం ఆ శ్లోకాన్ని యథాతథంగా తీసుకున్నారు ఒక పదంలో మార్పుకుంది కుటితని కఠోపనిషత్తులు అంటే కదాచితని ఇక్కడ ఉంది అలాగంటే ఒక పదం తేడా తెప్పిస్తే అదర్వైజ్ కథోపనిషత్తు వరసేది ఆ శ్లోకంలో ఆత్మ విషయం అంతా చెప్పేశారు ఏం చెప్పారో చెప్పారు ఆత్మ విషయం కించే దుచ్యతే ఆత్మస్వరూపము గురించి కొంత ఏదో గొప్ప చెప్పారు అంటే అక్కడ ఆరు వికారాలు ఉన్నాయి ఆరు వికారాలు ఆత్మ లేవు అని కాలమునకు దేశమునకు అతీతమైనదని ఈ విధంగా చెప్పడం అయింది అది చెప్పిన తర్వాత అక్కడ మొదలు ఈ శ్లోకం వరకు ఏకస్మాత్ శ్లోకార్థాత్ నాతి ఈ శ్లోకంలో చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో ఈ శ్లోకంలో చెప్పిన విషయం ఏదైతే ఉందో దీనికి మించి ఆ శ్లోకంలో ఏమీ లేదు ఇక్కడ చెప్పింది ఎంతో అంతా ఆ శ్లోకంలో చెప్పారు నజాయతే మియతే వారి శ్లోకంలో ఎంత చెప్పారో అంతా ఇక్కడ చెప్పారు ఈ శ్లోకంలో ఎంత చెప్పారో అంతా ఆ శ్లోకంలో చెప్పారు కావండి సో ఆ శ్లోకానికి ఈ శ్లోకానికి विषय में भेदमेमी ले सब श्लोका कि शब्दतः पुनरुक्त सदर्भा पदाल मे पद वाड़ी पदाले माड़ी इंको कि अर्थतः पुनरुक्त मरको सदर्भाल शब्द मारे तपिस्ट अर्थम मार अर्थत पुनम సో ఈ విధంగా వాడిన శబ్దాలతో చెప్పిన విషయాన్నే చెప్పుతున్నారు కొత్త శబ్దాలతో కూడా చెప్పిన విషయాన్నే చెప్తున్నారు కానీ కొత్త విషయం ఏం చెప్పట్లేదు ఇదంతా పునరుక్త పునరుక్తి అండి ఇలాగంటే పునరుక్తి చేసి చెప్పిందే చెప్పి చరివిత చర్వణం సో పిష్ట పేషణం అంటారు పిండిని పిండి అయిందనేది మళ్ళీ ఇంకా ఉబ్బుతో ఉండటం ఎందుకు ఇది సో ఇలా ఎందుకు చేస్తున్నారు అనేటువంటి ప్రశ్నను మీరు లేవనెత్తవద్దు అని మొదటి కర్ణయం అదే ఇది నచోదనీయ అలాగంటి ప్రశ్నని మీరు అలాగంటి ఆశంకని లేవనెత్తవద్దు ఎందువల్ల అంటే చెప్తారు దుర్బోధత్వాత్మవస్తున అందువల్ల అది హేతువు ఎందుకంటే ఆత్మవస్తునహ దుర్బోధత్వా హేతు వస్తువు అంటే ఉన్నది ఉన్నదేదో దానికి వస్తువు అని కాదు ఏమండి కనబడేది కాదు ఉన్నదేదో అది వస్తువు వాట్ ఈజ్ ఈజ్ అంటే అది దాన్ని వస్తువు అంటారు అస్థితి వస్తువు సో ఇప్పుడు మీరు ఆభరణ ప్రపంచంలో ప్రవేశించారనుకోండి అక్కడ వస్తువు ఉన్నది ఏలికండి అక్కడ ఉన్నది ఏలికి బంగారం అక్కడ ఇంక ఏమీ ఉన్నట్టు ఏం కాదు ఉన్న కనపడింది చాలా కనపడతాయి వంద కనపడతాయి వెయ్యి కనపడతాయి ఉన్నది కొందాలి అలా చూడటం అలా చేసుకోవాలి సో ఓ మహాత్ముడు అన్నాడు ఐ సీ ది మార్వల్ ఆఫ్ లైఫ్ ఎవరివేర్ అన్నాడు ఎక్కడ చూసినా ఆ ప్రాణశక్తి సర్వవ్యాపకమే ప్రాణశక్తి అంటే హిరణకర్ముడు ఆ ప్రాణశక్తి యొక్క మహిమ నాకు ప్రతి ప్రతి అంగుళంలోనూ కనపడుతోంది అని అంటారు ఇట్ ఈస్ ఎ వెరీ ట్రూ అబ్జర్వేషన్ సో మీరు గాల్లో ప్రాణం నీటిలో ప్రాణం నేల మీద ప్రాణం ప్రాణం లేని చోట ఎక్కడ ఉందండి ఎంత చెప్పినా అంటే ఇప్పుడు అంటార్క్టికా ఆర్టిక్ ఆర్టిక్ సర్కిల్ అక్కడికి వెళ్ళినట్లయితే ఐస్ ఉంటుంది ఐస్ పర్మనెంట్లీ ఫ్రోజన్ ఐస్ దాన్ని థర్మాఫ్రాస్ట్ అనేది ఉంటాం అంటే గత కొన్ని వేల సంవత్సరాల్లో ఎప్పుడూ ఐస్ కరగదు అది అలాగే ఉంటుంది పైన లేయర్లో కొంత ఐస్ పడుతుంది స్నో పడుతుంది కలిగిపోతుంది ఆ అడుగునున్న లేయర్కి దానికి సూర్యకాంతి తగిలి అది కరగడం అన్నది గత పదివేల సంవత్సరాల్లో ఎప్పుడు కరగలేదు థర్మాఫ్రాస్ట్ ఆ ఐస్ని వీళ్ళు డ్రిల్ చేసి పైకి తీసుకొస్తారు రీసెర్చ్ కోసం ఇగ ఇది పదివేల సంవత్సరాల క్రితం ఫారం అయిన ఐసు ఇది ముప్పై వేల సంవత్సరాల క్రితం ఫారం అయిన ఐసు ఉంటే లెక్కలో సైన్స్ లో ఇవన్నీ కన్ప్లీట్ చేస్తారు వీళ్ళు డ్రిల్ చేసుకుంటే ఆ అడుగున ఆ థర్మాఫ్రాస్ లో చిన్న చిన్న పురుగులు కనపడ్డాయి అవి ఐసులోనే మకా చుట్టూ ఐసు ఐసు ఫ్రోజన్ ఐసు లోపల ఉంటాయి అంటే అంత ప్రెషర్ లో ఉండి కూడా వాటికే అభ్యంతరం లేదు దే కెన్ సర్వైవ్ దే ఆర్ లివింగ్ అండర్ Tons and tons of pressure of ice over their heads దే డోన్ mind, they can లీవ్ హ్యాపీ లేవు తర్వాత అవి ఆ ఐస్నే భక్షించి బతుకుతూ ఉంటాయి లైఫ్ ఎంత అద్భుతమైన తర్వాత సముద్ర గర్భంలో వాల్కనో వస్తుంటాయి అడుగున సముద్రం అడుగున ఎప్పుడు అలా వాల్కనో వస్తూ ఉంటుంది హాట్ స్ప్రింగ్ లాంటి ఆ వాల్కనో టెంపరేచర్ మామూలు మీకు ప్రెషర్ పెరిగి కొద్దీ టెంపరేచర్ మీకు మామూలు సర్ఫేస్లో అయినట్లయితే వన్ అట్మాస్ఫియర్ ప్రెషర్ లో బాయిలింగ్ వాటర్ హండ్రెడ్ డిగ్రీస్ ఉంటాయి అదే మీకు అండర్నీత్ ది వాటర్ ఓ మైల్ అడుగునా ఓ మైల్ లోతుంది అనుకోండి ఆ మైల్ లోతులో ప్రెషర్ ఎంత ఉంటుంది వన్ మైల్ వాటర్ కాలం ఎంత ఉంటుందో అంత ప్రెషర్ ఉంటుంది అవునండి వన్ మైల్ సెవెంటీ సిక్స్ మెర్క్యూరీ కాలం ఉంటే అది వన్ ప్రెషర్ వన్ యూనిట్ ఆఫ్ ప్రెషర్ వన్ అట్మాస్ఫియర్ ప్రెషర్ సెవెంటీ సిక్స్ మెర్క్యూరీ కాలం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 అని ఇమాజినబుల్ ఆ ప్రెషర్కి మీరు ఏది వెళ్ళినా అది బదులైపోతుంది అక్కడ ఏది సర్వైవ్ కాలేదు ఆ ప్రెషర్ లో వాటర్ బాయిలింగ్ పాయింట్ ఎంతో తెలిసినా టూ డిగ్రీస్ వాటర్ బాయిల్ సెట్ టూ డిగ్రీస్ ఆ ఓర్కనలో వాటర్ బాయిల్ అవుతూ ఉంటుంది దాని దగ్గర టెంపరేచర్ టూ హండ్రెడ్ నుంచి పురుగులు సమ్ క్రీచర్స్ వాటిని తీసుకువెళ్లి మీరు వేడి నీళ్ళలో వేశారనుకోండి చక్కగా ఈత కొడుతూ మీరు ప్రెషర్ కుక్కర్ లో పెట్టి గంట సేపు స్టవ్ మీ పెట్టి తీసారనుకోండి అది హాయిగా ఉంటాయి వాళ్ళకి ఏమీ ఫరక్ పడదు హండ్రెండ్ హండ్రెండ్ ఫార్టీ డిగ్రీస్ హండ్రెండ్ థర్టీ డిగ్రీస్ వస్తుంది ప్రెషర్ కుక్కర్ హండ్రెండ్ థర్టీ అర్థగుంట కూడా రాదు హండ్రెడ్ అండ్ థర్టీ డిగ్రీస్ ఇస్ లైక్ కోల్డ్ వాటర్ బాక్ ఫర్ దోస్ క్రీచర్స్ హై టెంపరేచర్ హ్యాస్ నో ఎఫెక్ట్ పొంది అని అంత హై టెంపరేచర్ లో కులాసాగా జీవించస్తూ ఉంటాయి మార్గుదల extreme slow life meek nan rendu drushtantalu cheppanu at all levels dense life life mere chocolate anjathrame vellu mars meedha life undi life undali life undalani tagavetukestunna undani ninna kaapado pusharu undu undeyo undala tapamsariga undali bacteria aithe khayinga undu antunnara anyway so the point is what is that life life is it one or many it looks many living beings are many బట్ లైఫ్ లైఫ్ ఒక్కటిగా కనపడటం లేదండి ఇప్పుడు మన అందరిలో ఉన్న ప్రాణశక్తి ఒకటి కాదు మెనీ ఎందుకు అవుతుంది మన అందరం మెనీ అయినా దేహాలు వీటన్నింటిలో ప్రకటమయ్యే ప్రాణశక్తి ఒక్కటే ప్రాణశక్తి ఒక్కటే కాకపోతే మనందరికీ ఒకే రకం వైద్యం పనికి కాదు ఒక్కొక్కటి ఎవరి వైద్య శాస్త్రం వాడికి ఉండాలి కానీ అలా లేదు అందరి వైద్య శాస్త్రం ఒక్కటే మోరార్ లెస్ ఏదో ఆల్టర్నేట్ మెడిసిన్ ఇటు పరిగెడుతూ ఉంటారు కానీ స్కీల్ రోరార్ లెస్ ఒక్కటే సో life is what it is a marvel of life all over the universe kavittu ee vidhanga a ekatvanne darshanam tokamo so adi vastu ante yani vastu unta unnade edo ade yani ki atmanade emandi vastu ku atmana peru enduku vetalu unnade edo ade truth andre unna satyam ade kanu vastu annu peru pettukona namu atmane enduku peru pettala enduku peru pettalante మీ యొక్క అంతరతమ స్వరూపము అదే కనుక ఆత్మ అంటే అదే అర్థం ఇప్పుడు సత్యం ఉందండి ఆ సత్యం మీకు బాహ్యమున ఉందనుకోండి దాన్ని ఆత్మ అనరాదు ఆ సత్యాన్ని ఆత్మను ఎందుకు అంటున్నారంటే ఆత్మ ఇట్ ఈజ్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ యూ ఆత్మ ఇజ్ నెగిటివ్ వర్డ్ ఉండదు పాజిటివ్ వర్డ్ అనుకున్నారు ఇట్స్ నెగిటివ్ వర్డ్ ఆత్మా ఇస్ అనన్యం భిన్నముగా లేదు ఎప్పుడు మనం ఏమనుకుంటాం సత్యము నాకంటే భిన్నముగా ఉందని అనుకుంటాం కదా మనం సత్యాన్వేషణ చేస్తూ ఉంటాం గుంటూరు డిస్టిక్లో సత్యాన్వేషణ సంఘమోనో సంఘమవు వాళ్ళన్నోసారి ఆహ్వానించారు వాళ్ళ సభకి రమ్మని అవల కాదు కానీ నాకు కాదు ఎందుకంటే వాళ్ళందరూ కూర్చుని చర్చ చేస్తారు చర్చలో ఏం తేలుతుంది ఏమి తేలదు ఆ చర్చ ద్వారా సత్యాన్ని అన్వేషిస్తూ ఉంటారు నేనన్నాను చర్చతో సత్యాన్ని ఎలా అన్వేషిస్తానండి మీరు గురువు దగ్గర అధ్యయనమైనా చేయాలి అధ్యయనం చేసిన తర్వాత మీరు మెడిటేషన్ చేసుకుని ధ్యానం శ్రవణం అన్యాసనాల్లో ఏదో ఒకటో రెండో మూడో వాటిని పట్టుకుని తద్వారా సత్యాన్ని ఆవిష్కరించుకోవాలిగానే కూర్చుని చర్చిస్తే సత్యం ఎలా చేతుంది అని అంటే అలా సత్యం ఏమిటో మనం చర్చ ద్వారా నిర్ధారణ చేద్దాం దట్ ఈస్ అవర్ ద ప్రొసీజర్ కాబట్టి సత్యం మనకంటే బయట ఉన్నది దాన్ని వెతికి పట్టుకోవాలి తీర్థయాత్రలు చేసి వాళ్ళ యొక్క తాత్పర్యం ఏంటంటారు ఎంతెంత దూరాలు తీర్థయాత్ర చేస్తూ ఉంటాం నేను చేస్తూ ఉంటా తీర్థయాత్ర మేమున్నా దక్షిణేశ్వర్ రామకృష్ణం పరమహంస ఉన్న దేవాలయం అలాగే బేలూరు మఠ ఇవన్నీ ఓ తీర్థయాత్ర చేసి వచ్చాం నాకెంతో ప్రేమ కూడాను స్థానాలకు వెళ్ళడం అంటే మహాత్ముల యొక్క స్పర్శ పవిత్రమైన స్థానం కనుక కానీ మనం తీర్థయాత్ర చేసేప్పుడు కూడా ఆ సత్యము బాహ్యమునందుగలదు అనే విధంగా కనుక ప్రవర్తిస్తే మనం భంగపడక తప్పదు బాహ్యంలో సత్యము ఉండదు అలా ఉంటుందని అనిపిస్తుంది మనిషికి ఎంతసేపు తాను అల్పుడను అయోగ్యుడను మంచయటే ఉంది సత్యం వల్ల బయటే ఉంది లోపలేం లేదని వీడు అనుకుంటూ ఉంటాడు అలా అదే సత్యం అని వాళ్ళకి కూడా పదవదైన మతాలు అన్ని కూడా అలాగే చెప్తాయి ఈ అన్ని కూడా పిచ్చి అనేక అనేక రకాల రిలీజియన్స్ ఏదో సందర్భం లేకుండా ఏవో వస్తూ ఉంటాయి ఎవరి యొక్క దృష్టి ఎవరి యొక్క ధోరణి వాళ్ళది వాళ్ళు ఏమని చెప్తారంటే సత్యము స్వర్గంలో ఉందని ఒకటి చెప్తాడు కైలాసంలో ఉంది దానికి శివుడు అని పేరుని ఇంకోటి వీడిలా చెప్పి ఇంకో మాట అనే లోపల ఇంకోటి వచ్చి గట్టిగా దెబ్బలాలి కాదు వైకుంఠంలో ఉంది వాడికి విష్ణు అని పేరు వాడికి బలం కూడా ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తూ అలా చెప్పి వాడికి ఈ రెండూ కాదండి సత్యం నీకు తెలియనే తెలి రెండూ కాదు సత్యము పురుషుడు కాదు అది మేల్ కాదు ఇట్ ఈజ్ ఫిమేల్ అండ్ ఇట్ ఈజ్ ఉమాలోకంలో ఉంటుంది అని ఇంకోటి చెప్తాడు ఇవేమీ కాదా గోలోకం అని కృష్ణుడు మురళి చేత పట్టుకుని ఉంటుంది సత్యం అని ఈ విధంగా ఎవరిని తోచిన విధంగా వాళ్ళు చెప్తున్నారు కానీ సత్యవస్తువు నీ స్వరూపమే అయి అని చెప్పి వాడు గుండె దేట ఉన్నవాడే చెప్పగలుగుతాడు ఆ మాట సామాన్యుడు ఆ మాట చెప్పలేడు గుండె ధైర్య ఉండాలి ఆ వివేకం బాగా ఉన్నవాడు మాత్రమే ఆ మాటను చెప్పగలుగుతాడు అది వేదాంతం యొక్క లక్షణం నువ్వు ఎక్కడెక్కడో తిరిగి తిరిగి నువ్వు తిరుగు ఎర్థంత భూలోకం తిరుగు సత్యం కోసం స్వర్గాలు ఇతర పుణ్యలోకాలు తిరిగి తిరిగి తిరిగి మళ్లీ నువ్వు సత్యం కోసం నువ్వు ఎక్కడ బయలుదేరావో అక్కడికి రావాలి కమ్ బ్యాక్ టు ది స్టార్టింగ్ పాయింట్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 చాలా వ్యామోహాన్ని కలిగించి ఇట్లా ఉండి తప్పిస్తే వెంటనే అవగాహనకు వచ్చిట్లా లేదు దుర్బోధత్వా కాబట్టి దాన్నే చెప్పాలి ఇంకా మిగతావన్నీ ఎందుకంటే చెప్పడం వస్తువుని విడిచిపెట్టి మరో అవస్తువుని చెప్పి నేల విడిచి సాము చేయనేలా కాబట్టి ఎంతసేపు సాము చేసినా వస్తువు మీదనే సాము చేద్దాం అంటే అందుగురించే పునఃపునఃప్రసంగమాపాద్య మళ్ళీ మళ్ళీ దానికే కాంటెక్స్ట్ ని కల్పించుకుని ప్రసంగం అంటే కాంటెక్స్ట్ మళ్ళీ ఇటు తిప్పి అటు తిప్పి అటు తిప్పి ఇటు తిప్పి మళ్ళీ గిరగిరి తిరిగి మళ్ళీ ఆత్మవత్సు దగ్గరికే వస్తాం ఇంకెక్కడికి వెళ్ళాం ఆపాదించి శబ్దాంతరేణ అదే పదంలో చెప్తే ఫ్రెష్నెస్ ఎక్కడ వస్తుంది అదే పాట పాటిన పాట కొంచెం శబ్దాలు మార్చి చెప్పే పద్ధతి మార్చి మెథడ్ మార్చి అదే చెప్తా ఉంటారు కొత్త వస్తువు చెప్పేది లేదు అదే అంటారు సో ఈ వసుదేవపుత్రుడైన భగవానుడు శ్రీకృష్ణ భగవానుడు ఉన్నాడే తదేవ వస్తు నిరూపయతి వాసుదేవ గంభీరమైన అర్థం ఉన్నది అది గీతలో చూద్దాం గీతలోని కాక శ్రీకృష్ణుడు గీతలో వాడిన పదం కాదు కదా వాసుదేవ సర్వమితి సమహాత్మాసుదుర్లభ అని ఆరుగు అధ్యాయమే వస్తుంది అక్కడ వాసుదేవ శబ్దానికి అర్థం చెప్తాడు ప్రస్తుతానికి వసుదేవుని పుత్రుడు అనుకుంటే సరిపడుతుంది సో శ్రీకృష్ణ భగవానుడు అదే వస్తువుని మళ్ళా మళ్ళా నిరూపయతి అంటే చూపించుచున్నాడు అని అంటే చూపించుట ప్రదర్శించుట రూపం అంటే చూడడం కదండి ప్రదర్శించుట చూపించడం అంటే సినిమా తెరమని చూపించినట్టుగా చూపిస్తున్నాడని కాదు అలా చూడ చూసేది కాదుగా ఇది బుద్ధికి తెలిసి ఇట్లా చేస్తున్నాడు అనర్థం ప్రదర్శించడం అంటే కూడా అదే అర్థం ఎందుకు ఇంత ఇంత తాపత్రయం ఏంటి మళ్లీ మళ్ళీ ప్రసంగాన్ని కల్పించి చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది ఆయనకంటే కథం ను నామా సంసారి అవ్యక్తం తత్వం బుద్ధిగోచరతా ఆపన్నం సత్ సంసార నివృత్తంటే కారణంగా అని చెప్తున్నాడంటే అర్థమేమి తెలుగులో కూడా అని చెప్తునాడు వీడు బాగుపడతాడేమోనని చెప్తున్నాడు అంటే అర్థమేంటి వీడు బాగుపడతాడేమో అనే కారణంగా చెప్తున్నాడు ఇటీ శబ్దానికి ఇతి హేతోహని భగవాన్ వాసుదేవ నిరూపయతి ఈ కారణంగా శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు ఎందుకు అంటే కరుణ ఒక ప్రతిఫలిస్తూ ఉంటుంది ఆ యూసేజ్ లో ఈ వ్యక్తు ఈ మానవులు వీళ్ళు పాపం సంసారంలో చాలా దుఃఖపడుతున్నారు సంసారిన ఈ సంసారం సముద్రంలో ఈత ఉంటాడు ఈ సంసారం సముద్రం ఇది విడ్డూరమైన సముద్రం ఇది తేల్చదు ముంచదు ముని పోయాడు అనుకోండి అలా మోనే కదా ఆనపకం కూడా మళ్ళీ పైకి వస్తుంది పోని పైకి తేలి అలా తేలే వందుతాడా అంటే తేలే ఉంటే సమస్య ఉంది ముక్తుడైపోయినట్టే కానీ మళ్లీ ముందుగుతూ ఉంటాయి దాని సంసారం కాబట్టి ఈ సంసారులు ఇలా దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటారు ఈ ఈ దుఃఖాన్ని అనుభవిస్తున్న వీళ్ళ దుఃఖం ఎప్పుడు నివారణ అవుతుంది సంసారం నివృత్తి ఆ సంసారం వెనుకకు మరలాలి అది సంసారం పూర్తిగా ఆవేశించి నెత్తి తాండవం చేస్తోంది ఇది వెనక్కి మరలాలి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 ఈ సరస్ అడ్వర్టైజ్మెంట్ లో వాళ్ళు ఏమంటారంటే చాలా మొండి మొండి వెరీ గుడ్ యూస్ వెరీ గుడ్ వర్డ్స్ మొండి మరకనో ఏదో అంటారు అంటే అది ఏం చేసినా చొక్కా చిరిగిపోవలసిందే గానీ మరకపోదు కానీ మా సరస్సుతో పడిపోతుంది అని వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేస్తారు ఆ ఈ సంసారం మన మనస్సుని ఎంత గట్టిగా పట్టేసిందంటే ఏం చేయవదా విష్ణు సహస్రనామం పది సార్లు పదాన్ని చేయి సంసారం ఉంటుంది వెంకటేశ్వర స్వామి దగ్గరికి పది సార్లు అలాగే ఉంటుంది ఒక లడ్డూ కాదని పది లడ్డూలు కూర్చుని తినేసినా ఈ సంసారం ఏమీ ఎన్ని వ్రతాలు చేయి అలాగే ఉంటుంది ఎంత తపస్సు చేయి ఎన్ని జపాలు చెయ్యి ఎన్ని దానాలు చేయి ఏం చేసినా ఈ సంసారం ఎందుకంటే మన బుద్ధిని ఈ సంసారం అంతల్లా పట్టేసింది ఆ బుద్ధిలోకి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 తదంటే మనిషి యొక్క ప్రత్యేగాత్మ మనిషి యొక్క స్వరూపం వాటేమై అనేది తత్ జగత్ కారణం కిమ్ జగత్ కిమ్ ఈ మూడు మూడు ఉన్నాయి ఇక్కడ ఈ మూడింటి యొక్క సారభూతమైన సత్యము ఒక్కటే మూడింటి సత్యాలు మూడు వేరు వేరు జీవుడు జగత్తు ఈశ్వరుడు ఈ మూడింటి యొక్క మూలల్లో ఒకే సత్యం మూడు సత్యాలు లేవు ఒకే సత్యం దాన్ని తత్వం అంటారు అదే పరమాత్మ చైతన్యము ఈ పరమాత్మ చైతన్యం ఏది కలరో పరబ్రహ్మ అది పరమాత్మ ఇది అవ్యక్త అవ్యక్తం అంటే వ్యక్తము కానిది తర్వాత శ్లోకంలో వస్తుంది అది అటువంటి అవ్యక్తమైన అంటే స్పష్టంగా ఇంద్రియ కాకుండా ఉన్నది ఇంద్రియ అయ్యే పక్షంలో అయితే ఎప్పుడో పట్టేసి ఉంది సో అలా ఇంద్రియ గోచరం సో అంచేతనే అవ్యక్తంగా ఉండబట్టే దానిని బుద్ధిలో ప్రవేశపెట్టడానికి బుద్ధి కనుక బుద్ధికి ఒక్క పిసర అందితే అంటే బుద్ధి దాంట్లో విలీనం అవ్వాలి అలా అందుతున్నది వాట్ సో ఆ విధంగా అందినట్లయితే వీడికి సంసారం వెనక్కిపోతుంది బుద్ధిలో ఆత్మతత్వం కనుక ప్రవేశిస్తే సంసారం వెనక్కిపోతుంది అన్ని భయాలు అవతాయి చాలా చాలా గొప్ప విషయం సామాన్యమైన మాటం కాదు సో ఒక మహాత్ముడిని అడిగారు ఏమండి ఈ భవిష్యత్తు గురించిన భయం ఎలా పోతుందని అడిగారు భవిష్యత్తు గురించి భయమే కదా ప్రతి వాడికి భయమే భయం మళ్ళీ ఏడాది ఎలా ఉంటుందో ఈ రాజకీయాలు ఇవి చూస్తుంటే ప్రశాంతంగా బతకగలుగుతామా ఈ ప్రపంచంలో అని ముందు అసలు న్యూస్ వింటేనే భయం వేస్తుంది అవి ఈ సొసైటీలో బతకగలమా అని భయం వేస్తుంది తర్వాత ఈ భయాలు చాలన్నట్టుగా ఎవరిని మళ్లీ సునామీ వస్తుందంటారా ఇంకో ఇలానే ఓ ఊహా కల్పితములైన భయాలు ఈ భయాలతో మనిషి బతుకుతూ ఉంటాడు సో ఈ భయాల నుంచి విముక్తయ్యి ఉపాయం మహాత్మును అడిగితే ఆయన ఏమని చెప్పాడంటే యూ అబ్యాండ్ అఫ్ ది ఫ్యూచర్ అని చెప్పాడు అంటే భవిష్యత్తుని పూర్తిగా తుడిచవతలు బారాయి దాన్ని అసలు దాని జోలుకు వెళ్ళకు నో ఫ్యూచర్ ఎక్సెప్టింగ్ యువర్ ఇమాజినేషన్ కాబట్టి బుద్ధిలోంచి ఆ ఫ్యూచర్ అనే భావాన్ని తీసవగల మే మరైతే రైల్ రిజర్వేషన్ చేసుకో రైల్ రిజర్వేషన్ చేసుకుంటే ప్రజెంట్ లో చేసుకుంటారు ఫ్యూచర్ లో చేసుకోవడం కాబట్టి రిజర్వేషన్ ఈజ్ ఆల్సో ఇన్ ది ప్రెసెంట్ ఓన్లీ నన్నో ప్లానింగ్ వేసుకోండి అది ఆల్సో ఇన్ ది ప్రెసెంట్ ఓన్లీ కాబట్టి ప్లాన్ వేస్తుంటే భయం వేస్తుందా ప్లాన్ వేస్తుంటే ఎందుకు భయం ఎందుకని ప్లాన్ ఈజ్ ఇన్ ది ప్రజెంట్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 విషయం అదే అయినా శబ్దాలు మార్చి మార్చకుండా ఒకసారి మారుస్తాడు ఒకసారి మార్చడు అస్తమానం కొత్త కొత్త శబ్దాలు కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి ఏదో వచ్చినంతసేపు వస్తాయి ఆ తర్వాత మళ్ళీ అదే సైకిల్ తిప్పుతూ సో ఈ విధంగా చెప్పిన పాఠమే చెప్తూ ఉంటారు ఇలా చేస్తారు ఆత్మవో కాబట్టి ఏటం చెప్పిన పాఠమే చెప్తున్నారు ఏమిటి ఓంకారమే ఈ ఓంకారమే మొన్న ఓంకారమే ఎప్పుడు ఓంకారమేనా అని అలాగంటే ప్రశ్న మీరు వేయకూడదు నా చూడదని దట్ ఈ అలాంటి ప్రశ్న మాత్రం వెయ్యద్దు కాబట్టి మీరిలాగా నేను ఇక్కడ ఉన్నంతకాలం నాకు భిక్షిస్తూ ఉండండి ఆత్మవిచారం ఏంటో ఉండదు బా బా హే అయితేనా అని అలాంటి ప్రశ్న మీరు ఉపనిషత్తు పేరు మార్చుకోండి కావాలండి ప్రశ్న పేరు నడుస్తోంది కదా ప్రశ్న తీసేసి చాందోగ్యాన్ని పెట్టండి మనం మూడు నాలుగేళ్ళు అది ఎంగేజ్ చేసి కూర్చోబెడుతుంది పేరు మార్చండి అంతేగాని విషయం మారదు అదే పాఠం ఎప్పటికైనా అదే పాఠం సో అలాగే ఉంటుంది ఆత్మవిచారము దాని పద్ధతి అది తరువాత శ్లోకం దీనికి అవతారిక చూడండి కించ అది అవతారిక ఇంకా ఏమంటే అదే అనువాదం కింఛాకి అనువాదం ఇంకా ఏమంటే అంటే ఇంకో మాట చెప్పాల్సి ఉందండ ఆత్మస్వరూపాన్ని గురించి గమనించండి అవ్యక్తోయోయం అవి కార్యోయముచ్యతే తస్మాదేం విదివైనం నానుశోచితుమర్హసిడో్లోకంభీరమైన శ్లోకం అయ్యాత్మా అవ్యక్ అవ్యక్ అవ్యక్ అంటే వ్యక్త నైనుపురుషంత అశ్వ అనశ్వ